కొన్ని కూర్చోబెట్టడం వీలవుతుందే వీలవు కదా అలాగే మన మనస్సు అంతరంగం సహజంగా నిర్వృత మానసం అనేటటువంటి స్థాయికి రావాలి నిర్వృత మానసం అనే స్థాయికి రాకుండా స్వరూప జ్ఞానాన్ని ఎవరు గుర్తుపట్టలేరు తెలుసుకోజాలరు ఎందుకని మనస్సు ఎప్పుడు ఏదో ఒక దానిని వినటానికో తినటానికో చూడటానికో తెలుసుకోవడానికో అనుభవించడానికో ఆఖరికి తెలియదని చెప్పటానికో చిట్ట ఏం చేస్తుండదంటే తెలియదని అనేది చెప్తుంది తెలియదనన్నా చెప్పకుండా ఉండొచ్చుగా సైలెంట్గా ఉండొచ్చుగా ఉండదు నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్తుంది నాకు మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడల్లా ఇంద్రియాలను ఉపయోగిస్తుంది ఇంద్రియాలను ఉపయోగించినప్పుడల్లా వృత్తి సహితం అవుతుంది వృత్తి సహితమైనప్పుడల్లా వృత్తి జ్ఞానం ఏర్పడుతుంది వృత్తి జ్ఞానం ఏర్పడినప్పుడల్లా భ్రాంతి ఏర్పడుతుంది ఇంకా మరి స్వరూప జ్ఞానం ఏర్పడేది ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు నేను ఆచరించేది కర్మ మార్గమైనా భక్తి మార్గమైన యోగ మార్గమైనా కడకు జ్ఞాన మార్గమైనా సరే దేని ద్వారానే తెలుసుకోవాలి మనసు ద్వారానే తెలుసుకోవాలి వేరే పనిముట్టు లేదు అక్కడ తెలుసుకోవాలి అంటే మనసు ద్వారానే తెలుసుకోవాలి ఏది తెలుసుకోవాలన్నా మనసు ద్వారానే తెలుసుకోవాలి మనందరికీ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆల్ఫాబీటా తీటాగామా ఇలాంటి పదాలు వినే ఉంటాం ఏమిటయ్యా అంటే అదేదో ఆల్జిబ్రాయిక్ టరమ్స్ అనమాట ఇవి అంటే రకరకాలైనటువంటి ఏమంటారు దాన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాడేటప్పుడు అలా వాటిని వాడతారు ల్యామ్డా కోఆర్డినేట్ జామెటరీలో ల్యామ్డా అనే పదం వాడతారు సో ఇవన్నీ సంజ్ఞారూపక చిహ్నాలు అనమాట అలాగే ఫిజిక్స్లో కూడా వాడతారు ఆల్ఫాబీటా గామా తీటా ఇలా రకరకాల ఫిజిక్స్లో కూడా వాడతారు అక్కడేమిటంటే రకరకాలైనటువంటి వేవ్స్ అల్ఫా వేవ్స్ బీటా వేవ్స్ థీటా వేవ్స్ ఇలా డెల్టా వేవ్స్ ఇలా రకరకాలైన వేవ్స్ తరంగాలు ఉంటాయి అన్నమాట అంటే మానవ మేధస్సు అంతా కూడా ఈ తరంగ ముడిపడి ఉంటుంది నర్వ్ సెంటర్స్ న్యూరాన్స్ అన్నీ కూడాను ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తరంగాలతో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట అంటే మన మెదడులో చాలా భాగాలు ఉంటాయి ముందు భాగం మధ్య భాగం వెనక భాగం ఇట్లా రకరకాలుగా నాలుగు భాగాలుగా మన మెదడు డివైడ్ అయిపోయి ఉంటుంది సో ఒక భాగంలోనేమో బాగా ఇన్నోవేటివ్గా ఆలోచించే లక్షణాలు ఉంటాయి ఒక భాగంలోనేమో మనం విన్నవి కన్నవి తిన్నవి ఎట్సెట్రా ఎట్సెట్రా వృత్తి జ్ఞానమంతా ఒక ధారణా ధారణాశక్తిగా నిక్షిప్తమై ఉంటుంది ఒక దగ్గర కేవలం ఊహాజనితమైన ఊహాత్మకమైనటువంటి ఆర్టిస్టులు కవులు గాయకులు లలిత కళలలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఈ రకమైనటువంటి ఆల్ఫావేవ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇట్లా రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి మెదడు యొక్క వ్యవహారం వలన మనలో ఆ సైకిక్ బియింగ్ సైకిక్ బీయింగ్ అంటాం అనమాట ఈ సైకిక్ బీయింగ్ తయారవుతాడు అంటే అర్థం ఏంటి ప్రతిరోజు కలగనేవాడే ఎవడైతే ఉన్నాడో అంటే కలను కాంచుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడే మెలకువను కూడా కాంచుతున్నాడు మరి ఈ కలను కాంచుతున్న వాడికి మేలుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నిద్రను వాడు వాడెవడో వాడికి కలగనవలసిన అవసరం ఏమొచ్చింది కళ కాంచుతున్న వాడికి మేల్కొనవలసిన అవసరం ఏమొచ్చింది ఇది మానవ జీవితంలో మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే ఏమిటి ఎప్పుడు నిద్రపోమంటారా త్రీ డేస్ ట్వంటీ అవర్స్ అలాగే నిద్రపోతే వాడు స్వరూప జ్ఞాన సంపన్నుడు అవుతాడా పోనీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కళలు కాంచుతూ ఉండమంటారా ఆల్వేస్ ఇన్ డ్రీమ్ స్టేట్ ఏమైపోతాడు అప్పుడు పిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు మా పిచ్చి వాళ్ళందరూ డ్రీమ్ స్టేట్లోనే ఉంటాడు వాడు ఎప్పుడు ఎల్యూషనరీ దగ్గర ఆగిపోతుంది అనమాట మనసు అటకెక్కేస్తుంది అది బాహ్యానికి దిగిరాదు వర్తమానానికి దిగిరాదు ఏ ఏదో ఒక సంఘటన ఒక్క సంఘటన చుట్టుకుతానే మనోవేగం విపరీతమైన వేగంతో పనిచేస్తుంది అంటే ఒట్టి ఆల్ఫా వేవ్సే ఉంటాయి అనమాట ఇంకా మిగిలిన వేవ్స్ పనిచేయవు నరు సెంటర్స్ పనిచేయ ఇంకప్పుడు అడిపించి వాడు అయిపోతాడు జాగ్రత్తగా గమనించాలన్నమాట ఇట్లా కేవలం మెలకునే ఉందామా స్వరూప జ్ఞానం అంటే ఓన్లీ మెలకువేనండి అన్నామా కూడా కేవలం